రచయిత రెండవమాట దేవుడు మనిషి యొక్క గమ్యము ఆ గమ్యమునే ముక్తి అని కూడా అంటున్నాము ముక్తి కొరకు మనిషి దేవుని తెలియు మార్గములను ఏర్పరచుకొన్నాడు దేవుని అన్వేషించు మార్గములలో ప్రస్తుతకాలములో ఇందూమతములో అద్వైతము ద్వైతము అను రెండు పద్ధతులు ప్రచారములోగలవు వాటితో పాటు వాటికి కొంత విభిన్నమైన అచలము అను పద్ధతి కూడా కొంత ప్రచారములో కలదు ఒక మనిషి ఆధ్యాత్మికములో ఉన్నాడంటే అతను అద్వైతమునుగాని ద్వైతమును గానీ రెండూ కాకపోతే అచలమునుగాని అనుసరిస్తుండును అచలము అను కొంత అద్వైతమునకు దగ్గర పోలిక ఉన్నప్పటికీ ద్వైతమునకు పూర్తి విభిన్నముగానే ఉన్నది మనిషి దేవుడిని తెలియుటకు అనుసరించు మార్గములైన ద్వైత అద్వైతములు అచలము కాక అన్నిటికీ ఆశ్చర్యమును కలిగించుచూ త్రైతము అను మార్గము కనుగొనబడినది ద్వైత అద్వైత అచలములలో లేని శాస్త్రబద్ధత త్రైతములో ఉండడము విశేషమని చెప్పవచ్చును అద్వైతమును ఆదిశంకరాచార్యుడు ప్రకటించగా ద్వైతమును మధ్వాచార్యులు ప్రకటించినారు త్రైత సిద్ధాంతము ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులచేత ప్రకటితమైనది ఇక అచలము ఎవరు ప్రకటించారో సరియైన సమాచారము లేదు అచల సంప్రదాయ నిర్మాతల పేర్లు రెండు మూడు వినిపిస్తుండటము వలన ఖచ్చితముగా ఎవరు స్థాపించారో తెలియకుండా పోయినది ఇప్పుడే పుట్టిన త్రైతము చిన్న మొక్క స్థితిలో ఉండగా వందల సంవత్సరముల పూర్వము పుట్టిన అద్వైత ద్వైతములు అచలము వేళ్లూనిన వృక్షములలాగా ఉన్నవి ద్వైతమునకు అద్వైతమునకు కొంత అర్థము ఆచరణలు కలవు అద్వైతులు ఆచరణలో విభూతి ధరించగా విశిష్టాద్వైతులు మూడునామములను ధరించుచున్నారు అద్వైతులు పంచాక్షరి మంత్రమంటే విశిష్టాద్వైతులు అష్టాక్షరి మంత్రమంటున్నారు అచలములోనికి వస్తే అచలము అను పదమునకు అర్థముగాని ఆచరణ గుర్తింపుగాని లేకుండుటవలన కొందరు విమర్శించుటకు అవకాశము కలదు పూర్వము అచలమును ప్రతిపాదించిన పెద్దలది మంచి ఉద్దేశమే అయి ప్రజలు సంపూర్ణ జ్ఞానులు కావలెనను తపనవారికుండెడిది కాలగమనములో అచలముగా తయారైన పదము పూర్వకాలములో అచేలముగా ఉండి ఎంతో అర్థముతో కూడుకొని ఉండెడిది దాని గొప్పతనమును నేటి కాలములో కోల్పోవడము కొంత బాధాకరమైన విషయము కావున దాని అర్థమును దానికి చేకూర్చు ప్రయత్నమే మా ఈ రచనలోని ముఖ్య ఉద్దేశము మేము త్రైత సిద్ధాంతులమైనప్పటికీ అచలము యొక్క పూర్వ ఉద్దేశమేమో మాకు తెలుసును కావున ఆ విషయమునే ఈ గ్రంథములో వ్రాయణము జరిగినదని తెలుపుచున్నాము ఇట్లు हिंदू धर्म प्रदात संचलनात्मक त्रैत सिद्धांत आदिकर्त आचार्य प्रबोधानंद योगीश्वर